వ్యాప్ర గందరూ పదమూడు అధ్యాయం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం నైనా అవును ప్రభు అనేకమైన విషయాలు మీరు మాకు భయాలపరుస్తూ సిద్ధపరుస్తున్నారు జీవించాలి ఎటువంటి భయంకరమైన శ్రమలు ఉండబోట్టిని చూపిస్తున్నారు కానీ వాటన్నిటిని చేరీతిగా తప్పించుకోవాలి మార్గం చూపిస్తారు వీటన్నిటిని బట్టి మీకెంతో మదనలు అర్పించుకుంటున్నాం అయినా సమస్త గణిత మహిమల ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాం మాట్లాడండి వాక్యాన్ని సహించేలా దాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాల అనేకులకి మేము ఈ వాక్యాలు ప్రకటించాల ప్రటం గంధంలోని వాక్యలను ప్రకటించే సేవకులుగా మోం తయారు చేయం ఏ సూకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రటం గంధము పదమూడవ అధ్యాయంలోని వాక్యలను మరి కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ముఖ్యంగా పదిహేనవ పదమూడవ అధ్యాయము పదహారవ వచనం నుంచి చూస్తున్నాము అక్కడ ఏంటంటే ఈ మృగము అంటే దుష్ట శక్తి ఇది సైతానికి ప్రతి మృగములు అన్ని ఒకటే మృగానికి సంబంధించినాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఈ యొక్క మృగము చివరికి ఈ లోకస్థలంకి ఒక ముద్ర వేస్తుంది ఆ ముద్రకు సంబంధించిందే మనము ధ్యానిస్తా ఉన్నాం లాస్ట్ త్రీ టూ త్రీ సండేస్ నుంచి ఈ ఈ ముద్ర పదహార వర్షం చెప్పబడింది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ ఇక్కడ ఎన్ని రకాల గుంపులు నేను చూస్తున్నా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ఆరు గ్రూపులు గ్రూప్స్ అవి యాక్చువల్ గా కాబట్టి మళ్ళా తిరిగి ఆరు అనే పదం ఇక్కడ వస్తుంది అన్నట్టు తొదివారు గొప్పవారు ధనికులు దరిద్రులు స్వతంత్రలు దాసులు కాబట్టి ఈ ఆరు గ్రూప్స్ వారు ముద్రలు ముద్రలు పొందుకోవాల్సి వస్తుంది అన్నట్టు దాని అర్థం ఏంటంటే అందరూ ఈ లోకస్తులు వారి కుడి చేత కుడి చేతి అందైనను అయితే ఇక్కడ పోయిన వారం ఇక్కడనే అయిన మనం నొసటి ఎందైంది మీదే మీద అంటే ఏంది ఎంద్ అంటే ఏంది కుడి చేతి మీద అంటేనేమో బయటికి కనిపించండి నొసటి ఎందు అంటేనేమో బయటికి కనిపించండి కాదు కాబట్టి ఈ ముద్రించుకోవడం అనేది ఇక్కడ చూస్తున్నాం తర్వాత పదిహేడవ వర్షంలో ఆ ముద్ర అనగా ఆ దాని పేరికి సంఖ్య అయినను గెలవాడు తప్ప క్రయ విక్రయంలు చేయటం మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తున్నది కాబట్టి ఈ లోకస్థ లోకపు విధానం అంతా బలవంతం కాబట్టి ప్రతిదీ మృగం యొక్క గుణగణం లోకమంతా మృగానికి సాదృశ్యం అన్నట్టు ప్రతి వ్యవస్థలో పాలిటిక్స్ కానీ గవర్నమెంట్ కానీ బిజినెస్లు కానీ మతము కానీ అన్ని మృగంతోనే పోల్చబడ్డాయి ఎందుకంటే అన్ని బలవంతం చేస్తూ ఉంటాయి మనుషులు కాబట్టి ఈ లోకస్తులందరూ బలవంతం చేత పరిపాలించబడుతున్నారు అయితే పద్దెనిమిదవ వచ్చినం తెచ్చినప్పటికీ ఒక విషయం మనం చూసినప్పటి వరం ఏంటంటే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము బుద్ధి లేని వాళ్ళకి అది అర్థం కాదన్నట్టు అక్కడ ఆగిన మనం కాబట్టి బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల ఈ ఈ యొక్క సంఖ్యని లెక్కించగలరు అయితే ఎందుకు లెక్కించగలరు అన్నప్పుడు ఒక విషయం మనము జరించినాం ఒక సంఖ్య అయితే ఎట్లా లెక్కేస్తాం రెండు సంఖ్యలు అయితే లెక్కేయొచ్చు కానీ యాడిషన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ మైనస్ చేయాలంటే సంఖ్య రెండు ఉండాలి ఇక్కడ ఒకటే ఉంది ఒక సంఖ్య అంటే ఎట్లా లెక్క తర్వాత అది ఒక మృగం యొక్క సంఖ్య అంటున్నాడు తర్వాత అది ఒక మనిషిని సంఖ్య అయ్యి అంటున్నాడు అంటే మనిషే మృగము అని రీతిగా అర్థం చేసుకుంటాం దాని తర్వాత ఈ వాక్యాలు అర్థం కావాలంటే అదొక మనిషి సంఖ్య అంటే స్ట్రాంగ్ నంబర్స్ స్ట్రాంగ్ నంబర్స్ లేకుంటే అర్థం కావు ఎన్ని కామెంట్రిస్ట్ చదిని అర్థం కావు కాబట్టి స్ట్రాంగ్ జేమ్ స్ట్రాంగ్ తను రాసిన ఆ యొక్క పదాలన్నిటికీ అర్థాలు చూసుకుంటే కానీ ఇవి మనకు అర్థం కావు తర్వాత అక్కడ చూసినా ఇంగ్లీష్ లో తెలుగుల తెలుగులో ఆరు ఆ సంఖ్య ఆరు ఫుట్ నోట్స్ లో కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అని కూడా రాయబడింది ఇందులో జ్ఞానం కలదు అంటే బుద్ధి తప్ప ఎవరికి కూడా ఇవి అర్థం కావు అని చెప్తున్నాడు జ్ఞాని అని కూడా చెప్తుంది కాబట్టి ప్రయాస ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షింపబడ్డవాడు బుద్ధి గలవాడు నీకు నిజంగా బుద్ధి ఉన్నప్పుడు వీటిని ఎట్లా లెక్కార్థ చేయాలా ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నప్పుడు బ్లైండ్ గా వినేష్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ కారు వ్యక్తి చెప్పిండు పలాని పాస్టర్ చెప్పిండు నేను అర్థం చేసుకున్న సరిపోయిందంటే కాదు ఇందులో జ్ఞానం గలదంటున్నాడు మరి దీన్ని ఎట్లా లెక్కించాలా ఒక సంఖ్య ఎట్లా లెక్కిస్తావు రెండొట్టే లెక్కించచ్చు కానీ మరి అది కూడా పరీక్షనే కదా కాబట్టి మనం అక్కడ ధ్యానించినవి ఏంటంటే ఇంగ్లీష్ లో సిక్స్ హండ్రెడ్ కామా అని ఉంది దాన్నేమో లేదు ఇంగ్లీష్ లో 3 స్కోర్ 6 అనుంది. ఉంది అంటే అది సిక్స్ సిక్స్ సిక్స్ కాదన్నట్టు అయితే ఈ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు నేర్పిస్తారు ఎట్లా రాయాలా ఈ నంబర్స్ సంఖ్యలు పిల్లలకి చాలా సునీసంగా అర్థమైతే ఇవన్నీ పెద్దవాళ్ళకే మరి కష్టం అన్నట్టు అర్థం కాదు మనం అదే ఆదివారము మార్కు సువార్త పదవ అధ్యాయంలో ఒకసారి చూసాం మార్కు సువార్త పదవ అధ్యాయము పదిహేనవ వచనంలో చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎందుకు ఎందుకు వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించను కాబట్టి చిన్న బిడ్డ దేవుని రాజ్యంను అంగీకరించాలంట దాని అర్థం ఏం చెప్పండి చిన్న బిడ్డ దేవుని రాజ్యంను అంగీకరింపని వాడు చిన్నపిల్లలే దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారు చిన్నపిల్ల స్వభావం చిన్నపిల్లల స్వభావం ఏంది వాళ్ళకి చెప్తే ఏ కథ చెప్పినా నిజమే అనుకొని నమ్ముతారు అన్నట్టు అటువంటి నమ్మిక దేవుడి రాజానికి సంబంధించిన బోధలు నమ్మక నమ్మడం అన్నట్టు దేవుడి రాజానికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో మనకి దేవుడి బయలుపరచండి భూకుమారాలలో వాటిలో ఒక రాజ్యం ఎట్లుద్ది ఈరోజు పది మంది దీవిటీలు పట్టుకొని పెళ్లి కుమారిని కొరకు ఎదురు చూస్తున్న కన్యకలను పోలింది అంటాడు మధ్య శివర్త ఇరవై ఐదు వందలు అట్లనే పర్లోకరాజని దేంతను పోల్చాలా ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కించంల పిండిలో అంతకుముందు పులిసిన పిండిని పిండితో పోల్చబడి ఉంది ముద్దంతా పులిసిపోయింది పర్లోకరాజని దేంతను పోల్చాలా ఒక విధనాలు తన దగ్గరనే ఒకటే కాసిరి పోగొట్టుకుంది ఇల్లంతా ఊడిచి ఊడ్చి చిరిగి దాన్ని సంపాదించుకుని చివరికి పర్లోకరాజని దేంతను బగన్ ఒక వ్యక్తికి ఇద్దరు చిన్నవాడు తన ఆస్తిని పంపమని పంచమని బతులాడి బలవంతం చేసి ఆస్తంతా తీసుకొని పోయిందానికి వ్యాయో తిరిగి వచ్చింది దేవుడు తండ్రింటికి కాబట్టి పర్లవరాజ్యము ఎట్లా తప్పిపోయింది మనం అక్కడ అర్థం ప్రతి దాంట్లో ఏదో ఒకటి తప్పిపోయింది ఏదో ఒకటి జరిగింది ఏందో కులిసిపోయింది ఉన్నది ఒకటే విలువగల వస్తువు పోగొట్టుకుంది విధరాలు విధరాలు ఎందుకైంది వృద్ధాప్యం పెందుకు వచ్చింది క్రైస్తవ సంఘం ఎట్లుందనేది అక్కడ చూపిస్తున్నాడు ప్రతి ఉపమానంలో కాబట్టి పర్లోక్రాజం సంబంధించిన బోధలు మనం అనేకమైన చూసినాం మనం వాటిని అర్థం తీసుకున్నాం ఈ రోజు ఈ రీతి క్రైస్తవ సంఘం అని కాబట్టి పర్లో రాజం ఉందో నీకు తినప్పుడు దాంట్లో అదే చెప్తుంటుంది పదిహేనవ వచ్చినం అందులో ఎంత మాత్రం నువ్వు ప్రవేశించలేవు దాన్ని ఎట్లా అంగీకరిస్తున్నావు ఈరోజు ఎట్లుంది దాని పరిస్థితి ఉపమానాలు చూడండి ప్రతి ఉపమానము పర్లక రాజానికి సంబంధించిన ఉపమానమే ఉంటుంది అందులో ఎట్లా ఉంది క్రైస్తవ జీవితము అందులో క్రైస్తవ గుంపులు ఎట్లా ఉన్నాయి అన్ని చూపిస్తూ ఉంటాడు అక్కడ కాబట్టి చిన్న పిల్లల గురించి మాట్లాడుతుంది ఇక్కడ whoever shall not receive the kingdom of god as a little child he shall not enter the kingdom god ee chinna pillalu evaru ani adidi okka sari vakyam isthe <Santhropy> nijanga chinna pillalu gunchi maatladtunnadu ikkada leka chinna pillalu ante pillalu pillala gunchi maatladtunnadu matthe swartha lu istha madhyamana matthe swartha 13th adhyayam matthe swartha 13th adhyayam 30 ఎనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు అక్కడ ఫుడ్ నోట్స్ ఉంది ఒక రూస్ చెప్పగలిగితే బాగా ఫుడ్ నోట్స్ ఏంద గురుకులు దుష్టిని సంబంధులు అయితే ఇక్కడ రాజ్య సంబంధులు దుష్టిని సంబంధులు అని రెండు ఉన్నాయి ఇద్దరు గుంపులు ఉన్నారు ఇక్కడ పొలము ఈ లోకము ఈ లోకంలో రెండు గుంపులు ఉన్నాయి ఒక గుంపేమో రాజ్య సంబంధులు అంటే మంచి విత్తనంలో వీళ్ళు గురువులేమో దుష్టిని సంబంధులు అయితే రాజ సంబంధులను ఇక్కడ ఉంది కానీ ఇంగ్లీష్ లో ఏముంది అని సార్ ద ఫీల్డ్ ఈజ్ ద వరల్డ్ ద గుడ్ సీడ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్ బట్ దేర్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వికింగ్ సీడ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే రాజ సంబంధులని పిల్లలతో పోలుస్తుంది ఇక్కడ రాజ్యంలోని పిల్లలు అని అర్థం ఇంగ్లీష్ లో కాబట్టి పిల్లలు అంటే పట్లోకంలో ఉండే వాళ్ళంతా పిల్లల లాగా ఉన్నారని చెప్తుంది వాక్యం గురుగులు కూడా పిల్లలే అని చెప్తుంది ఇంగ్లీష్ లో అయితే టేర్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వీకెండ్ బర్త్ దుష్టిని సంబోధనలు అక్కడ ఉంది కానీ ఇక్కడైతే చిల్లన్ అనే ఉంటాయి ఇంగ్లీష్ బైబుల్లో తెలుగులో కుమారులమారుల పదమూడు అధ్యాయంలో పదమూడు ముప్పై ఎనిమిది మూల అంటే ఫ్లూట్ నోట్స్ లో కుమారులను ఉంది ఇక్కడ దుష్టుని గురుగులు దుష్టి ఇక్కడ కూడా కుమారులనే ఉందన్న అవును వన్ అండ్ నెంబర్ రాజకుమారులు అదే తెలుగు ఇంగ్లీష్ నంబరకు పిల్లలు అని ఉంది రాజపిల్లలు అని ఉంది కాబట్టి చిన్నపిల్లల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్న వాక్యం పరలోక సంబంధులంతా పిల్లల వంటి వారు అని చెప్తుంటారు అంటే పిల్లలకి ఏ చెప్పినా బ్లైండ్ గా నమ్మిస్తారు కదా ఆ వాక్యం ప్రతి వాక్యాన్ని స్వీకరిస్తారు ప్రతి చెప్పిన ప్రతి మాటని నమ్మిస్తూ ఉంటారు పర్లుగు సంబంధించిన విషయాలు ఎన్నెన్నో దేవుడు పేర్పరుస్తుంటారు ఎక్కడ మనకు అనుమానం లేదు అన్నిటినీ స్వీకరిస్తూనే ఉన్నాం మనం సువార్తలో ఒకసారి చూడండి మొదటి వ్యూహాను సువార్త ఆ పత్రిక సారీ మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమని పిలవడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు ఏలనగా అది ఆయనను కాబట్టి మనమంతా దేవుని పిల్లలము పరలోక పిల్లలము అన్న విషయం మాట్లాడుతున్నాడు రెండుసార్లు హెచ్చరిస్తుంది మనము దేవుని పిల్లల కాబట్టి ఆయన ప్రేమ మనకి ఎట్లా అనుగ్రహించదని చెప్తుంది పిల్లలన్నీ ఎట్లా ప్రేమిస్తామో అని వెళ్ళి చూపిస్తుంది తండ్రి గురించి మాట్లాడుతుంది అయితే పద్దెనిమిదవ వర్షంకి వచ్చేప్పటికీ ప్రకటన కదా పదమూడో అధ్యయంలో దీన్ని లెక్కించమంటున్నాడు అయితే పిల్లలు ఎట్లా లెక్కిస్తారు ఈ చూడండి బుద్ధి గలవాడు దీన్ని అనుంది కదా వాక్యం పద్దెనిమిదవ వచనంలో బుద్ధి బుద్ధి గలవాడు యొక్క సంఖ్యను లెక్కింప లక్ష నలభై నాలుగు వేల మంది తప్ప బుద్ధి గలవారు లేరు పది మందిలో ఐదు మంది బుద్ధి 5 మంది బుద్ధి లేని వారు బుద్ధి గలవారు లక్ష మంది అయితే బుద్ధులేని గొప్ప జనానికి సందృశ్యం కాబట్టి బుద్ధి వీటిని ఎట్లా లెక్కించాలా తర్వాత పిల్లలు ఎట్లుంటారు పిల్లలు క్లాస్ లో వాడికి లెక్క చెప్తే ఎట్లా వారు రాస్తాడు పిల్లలు ఎట్లా కౌంట్ చేస్తారో అట్లా కౌంట్ చేయాలంటుంటారు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎట్లా కౌంట్ చేయాలా అంటే చేంగ్ నెంబర్స్ తీసుకోవాలా నేను అదే ట్రై చేస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం కూడా అదే చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఏం తేడా లేదు మీకు ఇది ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి ఒక టూ అవర్స్ రికార్డింగ్స్ గతంలో చెప్పబడినది ఇప్పుడు చెప్తున్నది ఒకటే రీతి వృత్తి అవకాశం ఏంటంటే ఆ రోజుల బిసినలకి ఇది అవకాశం ఉంది చాలా సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలవి So, let him count the number of the beast. He will write the beast in the Murgam. That is the beast in the world. What is the beast? In English, 600, 3 score and 6. You can write it in the Bible. You can write it in the Bible. Now, you can write it in the Bible. అండ్ సిక్స్టీ అండ్ సిక్స్ అని ఉంది అట్లా రాయారు ఎప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అని రాస్తారు కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్ అనింది దాన్ని ఎట్లా మనము లెక్కలెట్ రాస్తామంటే ఆరు వందలు రాసి కామ పెడతాం దాని తర్వాత అరవై రాస్తాం మళ్ళా కామ పెడతాం దాని తర్వాత ఆరు యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కి వెళ్ళిపోయిందా బట్లా రాస్తే నంబర్స్ లో లెక్కించము అంటే ఏంది కౌంట్ ఇంగ్లీష్ లో కౌంట్ ఫైవ్ దాంట్లో ఏముందంటే ఎన్యూమరేషన్ ఆర్ టు కంప్యూట్ ఆర్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయమంటుంది కౌంట్ చేయమంటుంది తర్వాత సంఖ్య నంబర్ స్ట్రాంగ్ నంబర్ సెవెన్ జీరో ఫ్రమ్ వన్ A number as reckoned up. Number. As reckoned up means time. Time is very close to that. That's why you can't get this. This is the same thing. This is the same thing. This is the same thing. This is the same thing. This is the same thing. That's the same thing. beast లేక మృగము ట్వంటీ లో ఏముందంటే ఏ డేంజరస్ యానిమల్ వెనమస్ వైల్డ్ అంటే భూ జంతువులు భూ జంతువు అది తర్వాత విషపూరితమైన జంతువు అని కూడా ఉంది ఇక్కడ కాబట్టి మనకు తెలుసు ఈ జంతువులు తర్వాత ట్వంటీ త్రీ థర్టీ నైన్ ఏముందంటే ఏ వైల్డ్ తర్వాత ఆటలు ఆడుతున్న మృగం హంటింగ్ అని కూడా ఉంది కాబట్టి ఈ మృగము హంటింగ్ చేసుకొని మనుషులకు అందరికీ ముద్రలు వేసుకు చేస్తే దొరుకుతుంది కదా ఇది నాదండం హంటింగ్ లో ఎవరు అది నాదండం అట్లా హంటింగ్ చేసుకొని వాళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటుందని ఫిగరేటివ్లీ డిస్ట్రక్షన్ ఆర్ ట్రాప్ ఇది ఒక ట్రాప్ అన్నట్టు ఈ సంఖ్య అనేది ఒక ట్రాప్ నీ దొండ్లో వచ్చిన వాటన్నిటికీ నువ్వు ముద్ర వేసుకుంటావు అదొక ట్రాప్ అని అంటా దొడ్డి దాంట్లో అన్నిటినీ కట్టి పెట్టేసుకుంటావు అనిమల్స్ కాబట్టి ఇది ఒక ట్రాప్ ఈ సంఖ్య ఒక ట్రాప్ అంటాడు తర్వాత ఏ మ్యాన్ ఇది ఒక మానవు సంఖ్య కూడా రెండు విధాలుగా ఆలోచిస్తాం మనం ఇది ఈ మానవు సంఖ్య అంటే ఇది ఒక మనిషికి సంబంధించింది ఈ మృగము మనిషికి సంబంధించింది తర్వాత ఒక మనిషి ద్వారా ఇది బయలుపరచబడుతుంది రెండు రకాల మీనింగ్స్ మనం చూస్తున్నాడు ఇక్కడ ఏ మ్యాన్ ట్రిపుల్ ఫోర్ ఆథ్రపోజ్ ఫ్రమ్ ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ ఏముందంటే ద కౌంటెనెన్స్ ఫ్రమ్ త్రీ సెవెన్ జీరో జీరో మ్యాన్ ఫేస్డ్ అంటే మనిషి ముఖము కలిగిన మృగం ఇది అని ఉంది ఇక్కడ బహుతేటగా ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ సటన్ మ్యాన్ ఒక్క మనిషి కాదు గ్రూప్ ఆఫ్ మెన్ అని కూడా ఉంది ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఏ మ్యాన్ Properly as an individual, male, fellow, husband, son, end of pathal. If you put a strong number slow, is 600, 3 score and 6. And the number is 555, 1, 6. On the 11th, used as numbers denoting respectively, 600, 60 and 6. As a numeral, 600, 3 score and 6. 4, 7, 4, 2 label is a mark, 6, 6, 6, 6, 6, 7, 7, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8 పంచుడు అంటే ఆ ముద్రని వేడి చేసి ముద్రించడం అన్నట్టు వేడిగా ఉంటున్న దాన్ని సరసర కాలుతున్న ముద్ర తీసుకొచ్చి చర్మ మీద పొడుస్తారు చూడు దాన్ని అంటున్నాడు ఎందుకు పొడుస్తారు అంటే రికగ్నిషన్ ఆఫ్ ఓనర్షిప్ ఇది నాది ఈ జంతువు నాది అని గుర్తేసుకుంటాడు మనుషులు ఊర్లల్లా ఆవులకి వీపుల మీద గుర్తు ఆ గుర్తు పట్టి ఇది నాదని చెప్పుకోవడం Star of service mark figuratively, the recognition of ownership. That's how I approach it. 600 and 660 and 6. 660 and 6. 660 is a strong number. 660 is a strong number. 659 is a strong number. 659 is a strong number. Brusal is a strong number. As an asp or venomous serpent or viper. అంటే విషపూరితమైన పాము అని ఉంది ఇక్కడ సిక్స్ సిక్స్టీ అంటే విషపూరితమైన పాము అనుంది లో ఫ్రమ్ అన్ అన్యూస్డ్ రూల్ ప్రాబర్లీ మీనింగ్ టు బ్రీద్ ప్రాపర్లీ ఎవ్రీద్ ఆర్ నథింగ్ ఆఫ్ నాట్ కాబట్టి గుసలు కొట్టుట లేక విషపూరితమైన సర్పము అని అర్థం అంట సిక్స్ అంటే తర్వాత మనకు తెలుసు సిక్స్ అంటే మానవుని సంఖ్య ఇది ఒక మృగము ఒక మనిషిని వెంటాడుతుంది దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఈ విషయాన్ని ఈ నెంబర్స్ కొంచెం త్వరగానే ముగిస్తే ఈరోజు ఐజ ఏషాయ గ్రంథాల నుంచి వాక్యం చెప్పించేసి ముగించేస్తాను వచ్చే వారం దీన్ని ముగించేస్తానే మేము ఉచితం గ్రంథము ముప్పై అధ్యాయం ఏషయా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం కొంచెం దీర్ఘంగా పదిహేడు వర్షాలు ధ్యానిస్తాం వీటిని మళ్ళా తిరిగి వచ్చే వాళ్ళు చూస్తాం మొదటి వర్షం రాష్ట్రం లారా నా యుద్ధకు వచ్చి వినుడి రాష్ట్రం లారా నా యుద్ధకు వచ్చి వినుడి జనం లారా చెబియంకి ఆలకించడి భూమి దాని సంపూర్ణత లోకము దానిలో పుట్టిన అంతయు వినుగాక యహోవ కోపము సమస్త జన్ల మీదికి వచ్చింది అర్థం చేసుకోండి సమస్త జన్లు ఇది కీ వారి సర్వ సైన్యుల మీద ఆయన క్రోధము వచ్చున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించెను ప్రపంచమంతటా మనుషులని వదకి అప్పగిస్తున్నాడు వారిలో చెప్పబడిన వారు బయట వేయబడదరు బడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తం వల్ల కొండలు కరిగిపో ఆకాశ సైన్యమంతయ్యూ క్షీణించును కాగితపు చుట్టమలే ఆకాశ వైశాల్యము చుట్టబడిను ద్రాక్షముల నుండి ఆకు వాడి రాలినట్లు అంజునకు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యం అంతయ్యూ నిజముగా ఆకాశం అందు నా ఖడ్గము మత్తిల్లును ఏదో మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జన్మ మీద తీర్పు తీర్చకు అది దిగును యహోవా ఖడ్గము రక్తమయమగు అది కొవ్వు చేత కపబడును గొడపిల్ల యొక్కయుకల రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద చేతను కప్పబడును ఏలనగా బోస్రాలో యహోవా బలి జరిగించును కొన్ని సంవత్సరాల క్రితము ఇది ఒక వాక్యాంశం బోస్రాలో బలి బోస్రాలో యహోవా బలి జరిగించును దేవుడి ఒక బలి జరిగించబోతుందని చెప్తుంది ఇక్కడ ఎక్కడ అంటే బోస్రా ఇది ఎక్కడుంది ఏదము దేశంలో ఆయన మహా సంభారం చేయును వాటితో కూడా గురు పోతులను ఇక్కడ చూస్తాము ఈ పురుగాలు గురిపోత్తులు వృషభములు కోడలు దిగిపోచున్నవి ఎన్నున్నాయి ఇక్కడ వృషభములు కోడలు మూడు రకాల జంతువులు దిగిపోచున్నవి ఏదో మీల భూమి రక్తంతో నానుచున్నది వారి మన్ను క్రోవుతో బలిసిన్నది అది యహోవా ప్రతిదండన చేయు దినం సిను వ్యాజములు కూర్చిన ప్రతికాల సంవత్సరం ఏదో కాలువలు కీలగును దాని మన్ను గద్దకముగా మార్చబడదు దాని భూమి దహించి కథకంగా ఉండను అది రే పగళ్ళు ఆరకా ఉండను దాని పొగా నిత్యము లేచును దాని తరం తరములు పాడుగా ఉండను ఎండడను ఎవడను దానిలో వాళ్ళు దాటాడు ఇప్పుడు చూడండి గూఢబాతులు ఏదు పందులను దాన్ని ఆక్రమించుకోను అన్ని రకరకాల మృగాల గురించి చెప్తుంది పరివాక్యం మొత్తం ఆక్రమించుకుంది ఈ లోకాన్ని ఏ ఆక్రమించుకును గుడ్ల గు కాకియు దారిలో నివసించింది ముఖ్యంగా ఎందుకు ఈ జీవలో ఈ పక్షం గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఆయన తామారు అను కొలను దాచును శూన్యమును గుండును పట్టును రాజ్యము ప్రకటించటకు వారి ప్రధానులు అక్కడలు లేకపోదురు దాని అధిపతులు గతమైపోతుంది గుంపులు ఏదోము నగరలో ముళ్ళ పెరుగును దాని దుర్గములో దురద గుండును గచ్చలను పుట్టును అవి అది అడవి కుక్కలకు నివాసము గాను నిప్పుకోళ్లకు సాల ఉండును ఈ పశువులను మీరు చూస్తే మృగాలన్నీ బహు అపవిత్రమైన ఇవన్నీ అడవి పిల్లలు నక్కలు అన్ని రకాల క్రూరమైన జీవులన్నీ కనిపిస్తాయి మనకి అడవి పిల్లులను పిల్లులు ఇవి బహు క్రూరమైన ఈ పిల్లులు అడవి పిల్లులు నక్కలను అచ్చట కలిసి కొను అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొను అచ్చట చువ్విట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొను వీటిని కొంతకాలం కిందట బహు ధీరంగా ధ్యానించడం నాకైతే జ్ఞాపకం లేదు ఎక్కడ రికార్డింగ్స్ ఎవరికైనా అవకాశం ఉంటే వెతికి ధీరంగా ధ్యానించండి వాటిని వినేస్తే ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ముద్రించబడ్డ వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుందనేది చిత్తగూప గూడు కట్టుకొనిను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్ల గద్దలు తమ జాతి పక్షులతో కూడుకొని ఇవన్నీ పశువుల గురించి పక్ష గురించి మాట్లాడుతున్నాడు యహవ గ్రంథంలో పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదూ లేక ఉండదు దేని జతపక్షి దాని ఉండక మానదు నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయు క్రూరమైన జంతువులని దేవుడే పోగు చేసిండ్డు ఎందుకు అంటే ఆరవ బురల మనం చూసిన ఆరవ బూరకు సంబంధించిన బోధలో సర్పములకి మరణం మీద అధికారం ఇచ్చిండు ఐదవ బురలో తేళ్లకి బాధ అధికారం ఇచ్చిండు ఆరు నెలలే ఉంది తేళ్లు బాధ పెడతా సర్పములు మనుషులు చంపుతా ఉంటాయి ఐదవ బూరలో ఫైనల్ వార్నింగ్ ఆరవ బుర్రల మరణకాండ ఏడవ బూరకి సమాప్తం సంపూర్ణంగా తీర్పు పదిహేడవ అవి రావాలని ఆయన చీట్లు వేసను వాటిని పిలిపిస్తున్న చీట్లు వేసి అన్నిటినీ ఈ ఆయన కులను చేత వాటికి ఆదేశమును పంచిపెట్టును అవి నిత్యంలో దాన్ని ఆక్రమించుకును యుగ యుగములు దానిలో నివసించను క్రూర మృగులన్నీ ఆ దేశాలని ఆక్రమించుకుని ఈ రోజు ప్రపంచం అంతటం కాబట్టి మతపరమైన జీవితం బహు భయంకరమైన శ్రమలకుండా వెళ్తుంది దీని దీని ప్రకారంగా చూస్తే ఈ వాక్యాన్ని నేను తిరిగి వచ్చే వారం భారీ ధీరంగా మీకు చూపిస్తాను కానీ ప్రకటన గ్రంథం అధ్యాయం పద్దెనిమిది అసలు ఏముందంటే ఈ సంఖ్య లెక్కించే వాడికి జ్ఞానం ఉంటుందంట జ్ఞానం పొందుకుంటాడంట బట్టి ఈ ముద్రా గల వారందరూ సైతాను బిడ్డలు పురుగులు దుష్టిని సంబంధులు దుష్టిని పిల్లలు ఈ మురుగము యొక్క ముద్ర వేయించుకోలేని వారు రాజ్య సంబంధులు పర్లుక సంబంధులు కాబట్టి తీర్పు తీర్మానకు సంబంధించింది శ్రమల కాలంలో ఇవన్నీ జరగబోతున్నాయి కానీ మతపరమైన క్రైస్తవ జీవితం ఏమనుకుంటుందంటేనే నీవేవి చూడకుండా వెళ్ళిపోతా నాకు అవసరం లేదనుకుంటుంది అది మోసకరమైన బోధ అబద్ధ బోధ నేను ఇవేవి చెడకుండా వెళ్ళిపోతా అనుకుంటున్నా అదే అబద్ధం అబద్ధం ఆశ్రయించిన వాడు నిజంగా వాడికి అవి జరిగినప్పుడు వాడి పరిస్థితి ఏంది ఎక్కడ పోలో తెలియదు అట్లా చిక్కబడతారు అన్నట్టు ఈ మృగాల చేత వాళ్ళందరూ చిక్కబడతారు కాబట్టి ఒక్క దాన్ని స్తప్పించుకుంటే ఇంకొక దానికి దొరుకుతారు వీళ్ళు ఇది హంటింగ్కి సంబంధించింది సిక్స్ అనే సంఖ్య హంటింగ్ కి సంబంధించింది అందరినీ వారు గాల వేసి లాక్కొని పోతా ఉంటారు వలలేసి పట్టుకొని పోతా ఉంటారు పక్షి పోయేవాణి చిక్కున వాళ్ళు పట్టబడతారు గొప్ప జనం ఉంటారు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు కాబట్టి దీనికి సంబంధించిన మనం మరి కొన్ని వచ్చే ఆదివారం బహు దీర్ఘగా కృపను ప్రభు మనకు అనుకరించిన ప్రార్థిస్తాం పరిశుభ్ర వేవ మీకు స్థుతుల స్తోత్రాలు అయినా యొక్క ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య గురించి ప్రపంచమంత తెలిస్తారు కానీ మీరు మాకు అది ఆరు వందల అరవై కాదని అది ఆరు వందలు అరవై తర్వాత అని వీటన్నిటినీ జాగ్రత్తగా జ్ఞాని ధ్యానించి గ్రహించి మేము అన్నిట్లా ప్రకటించాలి టువంటి సేవా జీవితంలో మనందరూ నడిపించాం ఈ శ్రీ క్రీస్తు పరిషు తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రిస్తక కృపా సమాధాన నడిపి ఇప్పుడు మనందరికీ సదాకాలం కూడా కనుక ముఖ్యంగా ప్రటాన్ గంధులని పదమూడు అధ్యాయం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నప్పుడైనా అవును ప్రభు అనేకమైన విషయాలు మీరు మన భయపరిస్తు సీతపరుస్తున్నారు రాబోయే జీవించాలి ఎటువంటి భయంకరమైన శ్రమలు ఉండకపోతే చూపిస్తున్నారు కానీ వాటన్నిటి నుంచి ఏ రీతిగా మార్గం చూపిస్తారు వీటన్నిటిని బట్టి మీకెంతో వదలం అర్పించుకుంటున్నాం నేను సమస్త గణిత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటున్నాం అతను మాట్లాడండి వాక్యాన్ని సహించలా దాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా జీవించాల అనేకులకి మేము ఈ వాక్యాలు ప్రకటించాలా ప్రటంగంధంలోని వాక్యాలను ప్రకటించే సేవకులుగా మనం తయారు చేయాలి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రటం గంధము పదమూడవ అధ్యాయంలోని వాక్యాలను మరొకొన్ని నెలల నుంచి ముఖ్యంగా పదిహేనవ పదమూడవ అధ్యాయము పదహార వచ్చరం నుంచి చూస్తున్నాము అక్కడ ఏంటంటే ఈ యొక్క మృగము అంటే దుష్ట శక్తి సైతానికి సంబంధించింది ప్రతి మృగములు అన్ని ఒకటే మృగానికి సంబంధించినవి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఈ మృగము చివరికి ఈ లోకస్థలంకి ఒక ముద్ర వేస్తుంది ఆ ముద్రకు సంబంధించిందే మనము ధ్యానిస్తా ఉన్నాం లాస్ట్ త్రీ టూ సండేస్ నుంచి ఈ ఈ ముద్ర పదహారు అంశం చెప్పడం ఏంటంటే కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ ఇక్కడ ఎన్ని రకాల గుంపులు నేను చూస్తున్నాం కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ఆరు గ్రూపులు గ్రూప్స్ అవి యాక్చువల్ గా అనే పదం ఇక్కడ వస్తుంది అన్నట్టు కొద్దివారు గొప్పవారు ధనికులు దరిద్రులు స్వతంత్రులు దాసులు కాబట్టి ఈ ఆరు గ్రూప్స్ వారు ముద్రలు వేసుకుంటారు ముద్రలు పొద్దుకోవాల్సి వస్తుంది అన్నట్టు దాని అర్థం ఏంటంటే అందరూ ఈ లోకస్తులు అందరూ వారి కుడి చేత కుడి చేతి అయితే ఇక్కడ పోయిన వారం మనం నొసటి మీదే మీద అంటే ఏంది ఎంద్ అంటే ఏంది కుడి చేతి మీద అంటేనేమో బయటికి కనిపించండి నొసటి ఎందు బయటికి కనిపించండి కాదు కాబట్టి ఈ ముద్రించుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత పదిహేడవ వచ్చులో ఆ ముద్ర అనగా ఆ దాని పేరికి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయంలు చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండాట్లు అది వారిని బలవంతము చేస్తున్నది కాబట్టి ఈ లోక లోకపు విధానం అంతా బలవంతము కాబట్టి ప్రతిదీ మృగం యొక్క గుణగణం లోకమంతా మృగానికి సాదృశ్యం ప్రతి వ్యవస్థలో పాలిటిక్స్ కానీ గవర్నమెంట్ కానీ బిజినెస్లు కానీ మతము కానీ అన్ని మృగంతోనే పోల్చబడ్డాయి ఎందుకంటే అన్ని బలవంతం చేస్తూ ఉంటాయి మనుషులు కాబట్టి ఈ లోకస్తులందరూ బలవంతం చేత పరిపాలించబడుతున్నారు అయితే పద్దెనిమిదవ వచనంకి వచ్చినప్పటికీ ఒక విషయం మనం చూసిన పోయిన వారం ఏంటంటే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము బుద్ధి లేని వాళ్ళకి అది అర్థం కాదన్నట్టు అక్కడ ఆగిన కాబట్టి బుద్ధి గల కన్యకలు బుద్ధి బుద్ధి కన్యకలు ఈ లెక్కని ఈ ఈ యొక్క సంఖ్యని లెక్కించగలరు అయితే ఎందుకు లెక్కించగలరు అన్నప్పుడు ఒక విషయం మనము జనించినాం ఒక సంఖ్య అయితే ఎట్లా లెక్కేస్తాం రెండు సంఖ్యలు అయితే లెక్కేయచ్చు కానీ యాడిషన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ మైనస్ చేయాలంటే సంఖ్య రెండు ఉండాలి కదా ఇక్కడ ఒకటే ఉంది ఒక సంఖ్య అంటే ఎట్లా లెక్క తర్వాత అది ఒక మృగం సంఖ్య అంటున్నాడు తర్వాత అది ఒక మనిషిని సంఖ్య అయ్యి అంటున్నాడు అంటే మనిషే మృగము అని ఒక రీతిగా అర్థం చేసుకుంటాం దాని తర్వాత ఈ వాక్యాలు అర్థం కావాలంటే అదొక మనిషి సంఖ్య అంటే స్ట్రాంగ్ నంబర్స్ స్ట్రాంగ్ నంబర్స్ లేకుంటే ఇవి అర్థం కూడా ఎన్ని కామెంట్రిస్ట్ అది అర్థం కావు కాబట్టి స్ట్రాంగ్ జేమ్ స్ట్రాంగ్ తను రాసిన ఆ యొక్క అర్థాలు చూసుకుంటే కానీ ఇవి అర్థం కావు తర్వాత అక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ లో తెలుగులో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 నీకు నిజంగా బుద్ధి ఉన్నప్పుడు వీటిని ఎట్లా చేయాలా ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నప్పుడు బ్లైండ్ గా వినేసి వెళ్ళిపోతున్నాం సర్లే ఇక్కడ కార్ పలాని వ్యక్తి చెప్పిండు పలాని పాస్టర్ చెప్పిండు నేను అర్థం చేసిన సరిపోయిందంటే కాదు ఇందులో జ్ఞానం గలదంటున్నాడు మరి దీన్ని ఎట్లా లెక్కించాలా ఒక సంఖ్య ఎట్లా లెక్కిస్తాం రెండొట్టే లెక్కించచ్చు కానీ అది కూడా పరీక్షనే కదా కాబట్టి మనం అక్కడ ఇంగ్లీష్లో లో 600 కామా 60 కామా 6 అనుంది దాన్నేమో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అని చదువుతున్నారు అక్కడ లేదు ఇంగ్లీష్లో లో 600 త్రీ స్కోర్ సిక్స్ అని ఉంది అంటే అది సిక్స్ సిక్స్ సిక్స్ అయితే ఈ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు నేర్పిస్తారు ఎట్లా రాయాలా ఈ నంబర్స్ సంఖ్యలు పిల్లలకి చాలా సునీసంగా అర్థమైతే ఇవన్నీ పెద్దవాళ్ళకే మన కష్టం అన్నట్టు అర్థం కాదు మనం అదే మార్కు ఆదివారము మార్కు సువార్త పదవ అధ్యాయంలో ఒకసారి చూసాం మార్కు సువార్త పదవ అధ్యాయము పదిహేనవ వచనంలో చిన్న బిడ్డ దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని మొల్చుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించను కాబట్టి ఇక్కడ చిన్న బిడ్డ వాళ్ళే దేవుడి రాజ్యంను అంగీకరించాలట దాని అర్థం ఏం చెప్పండి దేవుడి రాజ్యంను అంగీకరింపని వాడు చిన్నపిల్లలే దేవుడి రాజ్యాన్ని అంగీకరిస్తారు చిన్నపిల్ల స్వభావం చిన్నపిల్లల స్వభావం ఏంది వాళ్ళకి చెప్తే ఏ కథ చెప్పినా నిజమే అనుకుంటున్నాము అటువంటి నమ్మిక దేవుడి రాజానికి సంబంధించిన బోధలు నమ్మకి నమ్మడం అన్నట్టు దేవుడి రాజానికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో మనకి దేవుడు బయలుపరిచేయండి కుమారాలలో పర్లోక రాజ్యం ఎట్లుద్ది ఈరోజు పది మంది దీవిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న కన్యకలకి పోలింది అంటాడు మత ఇరవై ఐదు వందలు అట్లనే పర్లోక రాజని దేంతో పోల్చారా ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కించంల పిండిలో అంతకుముందు పులిసిన పిండిని పిండితో పోల్చబడి ఉంది ముద్దంతా కులిసిపోయింది పర్లోకరాజని దేంతను పోల్చాలా ఒక విధనాలు తన దగ్గరనే ఒకటే కాసుని పోగొట్టుకుంది ఇల్లంతా ఊడ్చి ఊడ్చి చిరిగి దాన్ని సంపాదించుకుని చివరికి పర్లోకరాజని దేంతను పోల్చాలా ఒకనొక వ్యక్తికి ఇద్దరు కుమారులుడని చిన్నవాడు తన ఆస్తిని పంపమని పంచమని బతిలాడి బలవంతం చేసి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 కాబట్టి పర్లోక్రాజన సంబంధించిన బోధలు మనం అనేకమైన చూసినాం మనం వాటిని అర్థం తీసుకున్నాం ఈరోజు ఈ రీతి ఉంది క్రైస్తవ సంఘమని కాబట్టి పర్లో రాజం ఎట్లా ఉందో నీకు తినప్పుడు దాంట్లో అడుగు పెట్టగలవు అదే చెప్తుంది పదిహేనవ వచనంలో అందులో ఎంత మాత్రం నువ్వు ప్రవేశించలేవు దాన్ని ఎట్లా ఈరోజు ఎట్లుంది పరిస్థితి ఉపమానాలు చూడండి ప్రతి ఉపమానము పర్లక రాజానికి సంబంధించిన ఉపమానమే ఉంటుంది అందులో ఎట్లా ఉంది క్రైస్తవ జీవితం అందులో క్రైస్తవ గుంపులు ఎట్లా ఉన్నాయి అన్ని చూపిస్తా ఉంటాడు అక్కడ కాబట్టి చిన్న పిల్లల గురించి మాట్లాడుతుంది ఇక్కడ హూ సెవర్ షెల్ నాట్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ లిటిల్ చైల్డ్ హీ షెల్ నాట్ ఎంటర్ దేరిన్ కాబట్టి ఈ చిన్నపిల్లలు ఎవరు అనేది ఒక్కసారి వాక్యాన్ని చూస్తే నిజంగా చిన్నపిల్లల గురించి మాట్లాడుతుండే ఇక్కడ లేక చిన్న పిల్లలు అంటే పిల్లలు పిల్లల గురించి మాట్లాడుతున్నాడా పత్స వార్తలు చూస్తాం అది మనము పత్స వార్త పదమూడవ అధ్యాయం పత్స వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తున్నాం పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు అక్కడ ఫుడ్ నోట్స్ ఉంది ఎవరైనా చూసి చెప్పగలితే నోట్స్ ఏందో గురుకులు దుష్టిని సంబంధులు అయితే ఇక్కడ రాజ సంబంధులు దుష్టిని సంబంధులు అని రెండు ఉన్నాయి ఇద్దరు గుంపులు ఉన్నారు ఇక్కడ పొలము ఈ లోకము ఈ లోకంలో రెండు గుంపులు ఉన్నాయి ఒక గుంపేమో రాజ సంబంధులు అంటే మంచి విత్తనములు వీళ్ళు గురుగులేమో దుష్టిని సంబంధులు అయితే రాజ సంబంధులని ఇక్కడ ఉంది కానీ ఇంగ్లీష్ లో ఏముందా ద ఫీల్డ్ ఈజ్ ద వరల్డ్ a good seed are the children of the kingdom but the tears are the children of the wicked world. seed are the children of the kingdom ante rajya sambandhulinni pillalata polustundi ikkada rajyamloni pillalu ani ardam english lo kabatti pillalu ante parto kamlunde vallanta pillalaga unnadu anchestundi ee vakyam gurugulu kuda pillale ani chestundi english lo aithe tears are the children of the wicked world. దుష్టిని సంబంధం అక్కడ ఉంది కానీ ఇక్కడైతే చిల్లరనే ఉంది ఇంగ్లీష్ బైబుల్లో తెలుగులో కుమారులను కుమారులను ఉంది కుమారుల పదమూడు అధ్యాయం ముప్పై ఎనిమిది మూల భాషల్లో అంటే ఫ్రూట్ నోట్స్ లో కుమారులను ఉంది ఇక్కడ దుష్టుని గురుగులుంది ఇక్కడ కూడా కుమారులనే ఉందన్న అవును వన్ అండ్ నంబర్ రాజకుమార్లు రాజకుమారులను అదే తెలుగు ఇంగ్లీష్ లో మటుకు పిల్లలు అనుంది రాజా పిల్లలు అనుంది కాబట్టి చిన్నపిల్లల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది కదా వాక్యం పర్లోక సంబంధులంతా పిల్లల వంటి వారు అని చెప్తుంటారు అంటే పిల్లలకి ఏ చెప్పినా బ్లైండ్ గా నమ్మేస్తారు కదా ఆ వాక్యం ప్రతి వాక్యాన్ని స్వీకరిస్తారు ప్రతి చెప్పిన ప్రతి మాటని నమ్మేస్తూ ఉంటారు పర్లోక సంబంధించిన విషయాలు ఎన్నెన్నో దేవుడు బయల్పరుస్తుంటారు ఎక్కడ మనకు అనుమానం లేదు అన్నిటినీ స్వీకరిస్తూనే ఉన్నాం మనం వ్యూహాను సువార్తలో ఒకసారి చూడండి మొదటి వ్యూహాను సువార్త ఆ పత్రిక సారీ మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమని పిలబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఏలనగా అది ఆయనను ఎరగలేదు కాబట్టి మనమంతా దేవుని పిల్లలము పర్లోకా పిల్లలము అన్న విషయం మనం మాట్లాడుతున్నాడు రెండు సార్లు హెచ్చరిస్తుంది దేవుని పిల్లలంతా కాబట్టి ఆయన ప్రేమ మనకి ఎట్లా చెప్తుంది పిల్లలన్నీ ఎట్లా ప్రేమిస్తామో అని చూపిస్తుంది తండ్రి గురించి మాట్లాడుతుంది అయితే పద్దెనిమిదవ వర్షంకి వచ్చేప్పటికీ ప్రకటన కదాము పదమూడవ అధ్యాయంలో దీన్ని లెక్కించమంటున్నాడు అయితే పిల్లలు ఎట్లా లెక్కిస్తారు ఈ నంబర్ ఎవరికైతే చూడండి బుద్ధి గలవాడు దీన్ని లెక్కించని అనుంది కదా వాక్యం పద్దెనిమిదవ వచనంలో బుద్ధి బుద్ధి గలవాడు యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము లక్ష తప్ప బుద్ధి గలవారు లేరు పది మందిలో ఐదు మంది బుద్ధి గలవారు మంది బుద్ధి లేని వారు బుద్ధి అయితే బుద్ధులేని గొప్ప జనానికి సమూహ సాదృశ్యం కాబట్టి ముదిగల వారు వీటిని ఎట్లా లెక్కించాలా తర్వాత పిల్లలు ఎట్లుంటారు పిల్లలు క్లాస్ లో వాడికి లెక్క చెప్తే ఎట్లా వాడు రాస్తాడు పిల్లలు ఎట్లా కౌంట్ చేస్తారో అట్లా కౌంట్ చేయాలంటుంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎట్లా కౌంట్ చేయాలా అంటే జన్ స్ట్రాంగ్ నంబర్స్ తీసుకోవాలా నేను అదే ట్రా కొన్ని సంవత్సరాల క్రితం కూడా అదే చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఏం తేడా లేదు మీకు ఇది ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి ఒక టూ అవర్స్ రికార్డింగ్స్ గతంలో అక్కడ చెప్పబడినది ఇప్పుడు చెప్తున్నది ఒకటే రీతి ఒకటే అవకాశం ఏంటంటే ఆ రోజుల విసనలకు ఇది ఒక అవకాశం అంతే చాలా సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు అవి అయితే ఇక్కడ ఏముందంటే లెట్ హిమ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ ద బీస్ట్ ఆ మృగం యొక్క సంఖ్యని లెక్కింపని అది ఒక మనుషుని సంఖ్యయే అని చెప్తుంది వాక్యం ఆ నం ఆ సంఖ్య ఏంటంటే ఇంగ్లీష్ లో సిక్స్ హండ్రెడ్ స్కోర్ అండ్ 6 ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్క లాగా రాసిండ్రు ఇంకొక తర్జుమాలో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్ అని ఉంది ఇప్పుడు చెప్పారు అట్లా రాస్తారు ఎవరన్నా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ ఎప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్ అని ఉంది దాన్ని ఎట్లా రాస్తామంటే ఆరు రాసి కామా పెడతాం దాని తర్వాత అరవై రాస్తాం మళ్ళా కామా పెడతాం దాని తర్వాత ఆరు రాస్తాం అప్పుడు ఆ సంఖ్య ఎంతైతుంది లక్షకు పోయింది అది యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కి వెళ్ళిపోయింది అట్లా రాస్తే నంబర్స్ లో లెకించము అంటే ఏంది కౌంట్ ఇంగ్లీష్ లో కౌంట్ ఫైవ్ దాంట్లో ఏముందంటే ఎన్యూమరేషన్ ఆర్ టు కంప్యూట్ ఆర్ కౌంట్ క్యాల్కులేట్ చేయమంటుంది కౌంట్ చేయమంటుంది తర్వాత సంఖ్య నంబర్ స్ట్రాంగ్ నంబర్ సెవెన్ జీరో సిక్స్ అరిట్మోస్ ఫ్రమ్ వన్ ఫార్టీ టూ ఎన్ నంబర్ యాజ్ రెకండ్ అప్ నంబర్ అయితే యాజ్ రెకండ్ అప్ అంటే సమయానికి సంబంధించింది టైంకి సంబంధించింది బహు సమీపం ఉంది టైం అన్న విషయాన్ని జ్ఞాప్యం చేస్తుంది ఇవన్నీ లెక్కింపబడ్డై ఈ గుంపులన్నీ లెక్కింపబడ్డాయి ఇది సంఖ్య అన్నట్టు ఆల్రెడీ ఇవి లెక్కింపబడ్డాయి ఆల్రెడీ ఎవడి గుంపులలో వాడు ఉండిపోయిండ్ అని చెప్తుంది నంబర్ తర్వాత బీస్ట్ లేక మృగం ట్వంటీ లో ఏముందంటే ఏ డేంజరస్ యానిమల్ వెనమస్ వైల్డ్ అంటే భూ జంతువులు అది తర్వాత విషపూరితమైన జంతువు అని కూడా ఉంది ఇక్కడ కాబట్టి మనకు తెలుసు ఈ జంతువు లేదన్నాడు తర్వాత ట్వంటీ త్రీ థర్టీ నైన్ ఏముందంటే ఏ వైల్డ్ అనిమల్ క్రూర తర్వాత ఆటలు మృగం హంటింగ్ అని కూడా కాబట్టి ఈ మృగము హంటింగ్ చేసుకొని మనుషులకు అందరికీ ముద్రలు వేసుకు చేస్తే దొరుకుతుంది కదా ఇది నాదండం హంటింగ్ నాదంట అట్లా హంటింగ్ చేసుకొని వాళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటుందని ఫిగరేటివ్లీ డిస్ట్రక్షన్ ఆర్ ట్రాప్ ఇదొక ట్రాప్ అన్నట్టు ఈ సంఖ్య అనేది ఒక ట్రాప్ నీ దొడ్లో వచ్చిన వాటన్నిటికీ నువ్వు ముద్ర వేసుకుంటావు అదొక ట్రాప్ అన్నట్టు దొడ్డి దాంట్లో అన్నిటినీ కట్టి కాబట్టి ఇది ఒక ట్రాప్ ఈ సంఖ్య ఒక ట్రాప్ అంటాడు తర్వాత ఏ మ్యాన్ ఇది ఒక మానవ సంఖ్య కూడా రెండు విధాలుగా ఆలోచిస్తాం మనం ఇది ఈ మానవుల సంఖ్య అంటే ఇది ఒక మనిషికి సంబంధించింది ఈ మృగము మనిషికి సంబంధించింది తర్వాత ఒక మనిషి ద్వారా ఇది బయలుపరచబడుతుంది రెండు రకాల మీనింగ్స్ మనం చూస్తున్నాం ఇక్కడ ఏ మ్యాన్ ట్రిపుల్ ఫోర్ ఫ్రమ్ ఫోర్ అండ్ ఏముందంటే ద కౌంటెనెన్స్ ఫ్రమ్ త్రీ మ్యాన్ ఫేస్డ్ అంటే మనిషి ముఖము కలిగిన మృగం అనుంది ఇక్కడ బహుతేటగా a human being or certain man cavity anthropocent a oka manishi gaadu group of men ani kuda undi 43 435 lebogatte a man properly as an individual male fellow husband sir so, endu padalante ipudu strong numbers lo the 603 score and 6 ki chustunna dani number endante 3516 ondile undante Used as numbers denoting respectively 600, 가서 60 and 6 as a numeral 603 верED 6 4742 didn't sign It was a mark or developer, master system orض suicidal custom While we took it into account 2020, theian literature created his first name So the first name రికగగ్నిషన్ of ownership ఇది నాది ఈ జంతువు నాది అని గుర్తేసుకుంటాడు మనుషులు ఊర్లలో ఆవులకి వీపుల మీద గుర్తెస్తాడు ఆ గుర్తు ఇది నాది అని చెప్పుకోవడం అని స్టార్ ఆఫ్ సర్వీస్ మార్క్ ఇగారెట్టి వెళ్ళి రికగ్నిషన్ ఆఫ్ ఓనర్షిప్ తర్వాత ఎప్పుడు చేయండి సిక్స్ సిక్స్ సిక్స్టీకి జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ ఏం చెప్తుంది సిక్స్ సిక్స్టీ అంటే ఏంటి దాని స్ట్రాంగ్ 659 సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఏముందంటే బుసలు కొట్టుట అనుంది యాజ్ అన్ ఆస్ప్ ఆర్ వెనమ సర్పెంట్ ఆర్ వైపర్ అంటే విషపూరితమైన పాము అని ఉంది ఇక్కడ సిక్స్ సిక్స్టీ అంటే విషపూరితమైన పామ్ అనుంది సిక్స్ ఫిఫ్టీ నైన్ ఎ బ్రీత్ ఆర్ నథింగ్ ఆఫ్ నాట్ కాబట్టి గుసలు కొట్టుట లేక విషపురితమైన సర్పము అని అర్థం అంట సిక్స్ సిక్స్టీ అంటే తర్వాత మనకు తెలుసు సిక్స్ అంటే మానవుని సంఖ్య ఇది ఒక మృగము ఒక మనిషిని వెంటాడుతుంది దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఈ విషయాలు ఈ నెంబర్స్ కొంచెం యశయ గ్రంథాల నుంచి ఒక వాక్యం చెప్పించేసి ముగించేస్తారు వచ్చేవారు దీన్ని ముగించేస్తారు దేవుచితము ఏషయ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయం యశయ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయం వచ్చిన దీర్ఘక దగ్గర దగ్గర ఒక పదిహేడు వర్షాలు ధ్యానిస్తాం వీటిని మళ్ళా తిరిగి చూస్తాం మొదటి వర్షం రాష్ట్రం లారా నా వచ్చి విన్నుడి రాష్ట్రం లారా నా వచ్చి విన్నుడి జనం లారా చెవి అంగీ ఆలపరించడి భూమియూ దాని సంపూర్ణత లోకము దానిలో పుట్టిన అంతయు వినుగాక కోపము సమస్త జన్ల మీదికి వచ్చి చేసుకోండి సమస్త జన్లు ఇది కీపద వారి సర్వ సైన్యుల మీద ఆయన క్రోధము వచ్చి ఆయన వారిని శపించి వదకు అప్పగించెను ప్రపంచమంతటా మనుషులని వదకి అప్పగిస్తున్నాడు వారిలో చెప్పబడిన వారు బయట వేయబడదరు బడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తం వలన కొండలు కరిగిపో ఆకాశ సైన్యమంతయ్యూ క్షీణించును కాగితపు చుట్టమలే ఆకాశ వైశాల్యములు చుట్టబడిను ద్రాక్షల ఆకు వాడి రాలినట్లు అర్జునకు చెట్టు నుండి వాటి సైన్యం అంతయ్యూ నిజముగా ఆకాశమందు నా కడ్గము ఏదో మీద తీర్పు తీర్చుటకు నేను చెప్పించిన జనమ మీద తీర్పు తీర్చకు అది దిగును యహోవా కట్గము రక్తమయమగును అది కొవ్వు చేత కప్పబడను గడుపుల యొక్కయుకల యొక్కయు రక్తము చేతను మూత్ర గ్రంథుల మీద కొవ్వు చేతను కప్పబడును ఏలనగా బోస్రాలో యహోవా బలి జరిగించును కొన్ని సంవత్సరాల క్రితము ఇదొక వాక్యాంశం బోస్రాలో బలి బోస్రాలో యహోవా బలి జరిగించను దేవుడి ఒక బలి జరిగించబోతుందని చెప్తుంది ఇక్కడ ఎక్కడ అంటే భూస్రా ఇది ఎక్కడుంది ఏదము దేశంలో ఆయన మహా సంభారం చేయును వాటితో కూడా గురుపోతులను ఇక్కడ అన్ని చూస్తాము ఈ పురుగాలు గురిపోత్తులు వృషభములు కోడలు దిగిపోచున్నవి ఎన్ని ఇక్కడ గురుపోత్తులు వృషభములు కోడలు మూడు రకాల జంతువులు దిగిపోచున్నవి ఏదో మీల భూమి రక్తంతో నానుచున్నది వారి మన్ను క్రోవుతో బలిసిన్నది అది యహోవ ప్రతిదండన చేయు దినం సియోను వ్యాజములు గుర్చిన ప్రతీకార సంవత్సరం ఏదో ము కీలగును దాని మన్ను గద్దకముగా మార్చబడను దాని భూమి దహించి గంధకంగా ఉండను అది రే బగళ్ళు ఆరకాయుండను దాని పొగా నిత్యము లేచును దాని తరం తరములు పాడుగా ఉండను ఎండడను ఎవడను దానిలో దాన్ని ఆటాడు ఇప్పుడు చూడండి గూఢ బాతులు ఏదు పందులను దాన్ని ఆక్రమించుకోను అన్ని రకరకాల మృగాల గురించి చెప్తుంది మొత్తం ఆక్రమించుకుంది ఈ ఈ జంతువులు చెప్తుంది ఆక్రమించుకోను గుడ్ల గు దానిలో నివసించింది ముఖ్యంగా ఎందుకు ఈ జీవలో ఈ పక్షం గురించి మాట్లాడుతుంది ఇప్పుడు చూడు ఆయన తామారు అన్న కొలను దాచును శూన్యమును గుండును పట్టును రాజ్యము ప్రకటించటకు వారి ప్రధానులు అక్కడలు లేకపోదురు దాని అధిపతులు గతమైపోతు గుంపులు ఏదో నగరలో ముళ్ళ చెట్లు దాని దుర్గములో దురద గుండును గచ్చలను అవి అది అడవి కుక్కలకు నివాసము గాను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 అచ్చట చువ్విట్ట దిగి విశ్రామ స్థలము చూచుకొను వీటిని కొంతకాలం కిందట బహు ధీరంగా ధ్యానించడం నాకైతే జ్ఞాపకం లేదు ఎక్కడున్న రికార్డింగ్స్ ఎవరికైనా అవకాశం ఉంటే వెతికి ధీరంగా ధ్యానించం వాటిని వినేస్తే ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ముద్రించబడ్డ వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుంది అనేది చిత్తగూప గోడు కట్టుకొనిను అచ్చట గుంట్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చొను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 ఎందుకు అంటే ఆరవ పురలో మనం చూసినాం ఆరవ బూరకు సంబంధించిన బోధలు సర్పములకి మరణం మీద అధికారం ఇచ్చిండు ఐదవ బురలో తేళ్లకి బాధ అధికారం ఇచ్చిండు ఆరు నెలలే ఉంది బాధ తేళ్లు బాధ పెడతా ఉంటాయి విడతలు ఐదవ బురలో ఫైనల్ వార్నింగ్ ఆరవ బుర్రల మరణకాండ ఏడవ బూరకి సమాప్తం సంపూర్ణంగా తీర్పు పదేడవ వచనంలో అవి రావల్ని ఆయన చీట్లు వేసను వాటిని పిలిపిస్తును చీట్లు వేసి అన్నిటి ఈ మృగాలను ఆయన కులను చేత పట్టుకొని వాటికి ఆదేశము పంచిపెట్టును అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును యుగ యుగములు దానిలో నివసించును క్రూర ఆ దేశాలని ఆక్రమించుకుని ఈ రోజు ప్రపంచం కాబట్టి మతపరమైన జీవితం బహు భయంకరమైన శ్రమలు ఉండగలుగుతుంది దీని దీని ప్రకారంగా చూస్తే ఈ వాక్యాన్ని నేను తిరిగి వచ్చే వారం భారీ దీర్ఘంగా మీకు చూపిస్తాను కానీ ప్రకటన గ్రంథం అధ్యాయం పద్దెనిమిది మసలు ఏముందంటే ఈ ఈ సంఖ్య లెక్కించే వాడికి జ్ఞానం ఉంటుందంట జ్ఞానం పొందుకుంటాడంట వాడు కాబట్టి ఈ ముద్రా గల వారందరూ బిడ్డలు పురుగులు దుష్టిని సంబంధులు దుష్టిని పిల్లలు ఈ మురుగము యొక్క ముద్ర వేయించుకోలేని వారు రాజ్య సంబంధులు పర్లుక సంబంధులు కాబట్టి తీర్పు తీర్మానకు సంబంధించింది ఇది శ్రమాల కాలంలో ఇవన్నీ జరగబోతున్నాయి కానీ మతపరమైన క్రైస్తవ జీవితం ఏమనుకుంటుందంటే నేను ఇవేవి చూడకుండా వెళ్ళిపోతాను నాకు అవసరం లేదనుకుంటున్నా అది మోసకరమైన బోధ అబద్ధ బోధ నేను ఇవేవి చూడకుండా వెళ్ళిపోతాను అనుకుంటున్నా అదే అబద్ధం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 చిక్కున్న వాళ్ళు పట్టబడతారు గొప్ప జనం అందరూ చిక్కబడతా ఉంటారు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు కాబట్టి దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ మనం మరి కొన్ని వచ్చే ఆదివారం బహు దీర్ఘగా కృపను ప్రభు మనకు అలంకరించిన ఆర్థిస్తాం పరిశుభ్ర వేవ మీకు స్థుతుల స్తోత్రాలైన ప్రభు ఈ యొక్క ఆరు వందల అరవై అనే సంఖ్య గురించి ప్రపంచమంతా ధరిస్తారు కానీ మీరు మాకు చూపించారు అది ఆరు వందల అరవై ఆరు కాదని నేను అది ఆరు వందలు అరవై తర్వాత ఆరు అని వీటన్నిటిని జాగ్రత్తగా ధ్యానించి గ్రహించి మేము అన్నిట్లా సేవా జీవితంలో మనందరూ నడిపించాలి ఏసు క్రీస్తు పరిషుధ నామం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసుక్రీస్తు కృపా సమధ నడిపి ఇప్పుడు మనందరికీ సదాకాలపరైన కనుక ఆమెన్ ప్రతి రికార్డ్ అందరికీ సబ్స్క్రైబ్